కీర్తన సంఖ్య నూట ఇరవై ఐదు దేవదులతోడ తేట తెల్ల మైనాడు సేవి సరో ఇదే వీడే దేవుడు బంగారు మేడలోన పన్నీటమాడి అంగము తడి యొత్తూ ముంగిటా బులుకడిగిన ముత్యమువలెనున్నాడు కుంగని రాజసముతో కొండవంటి దేవుడు కాంతులు మించిన మాణికపు ధోరణము కింద అంతటా కప్పురము చాతుకదే దేవుడు పొంతలా నమృతమే పోగైనట్టున్నవాడు సంతతము సంపదల సరిలేని దేవుడు తట్టు పొణుగుణించుక దండి సొమ్ములెల్లా బెట్టి అట్టె అలమేల్మంగా నరుతగట్టి నెట్టన నమ్మిన వారి నిధానమై ఉన్నవాడు పట్టపు శ్రీ వెంకటాద్రీపతి అయిన దేవుడు